బుద్ధయితి తువంతి సులభయితి గదంతి బ్రువల సాం స్వాంపుక్యేదాన్ని సపతి మీమా విపులకర్మణో విభవైతి లపంతి నయ సకలా సతంతి వెంకటపతే మునయోణిమాదమతుల గుణవంతం నిర్గుణం పునరి గృణం సర్వే కలమి